ప్రైజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై పారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు ఇసు పరిశుద్ధ నామంగా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు తర్వాత కావ్య సిస్టర్ పాట పాడతారు రవి బ్రదర్ ప్రైజ్ లోడ్ ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఏస్తు ప్రభా నీకెంతో బంధాలైనా నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి నీకేస్తూ తులి సోదరం నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించారు అయినా నీకెంతో వర్ణాలేసయ్యా కృతజ్ఞతాస్తృతులు అర్పించుకుంటున్న అయినా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహాైశ్వర్యం ఇక యుగంలో నీకేక అలుగును గాక హాలలు నా తండ్రి నా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో అయినా మీ పాద సన్నిధికు మేము వచ్చినాం ప్రభ నైనా మీ వాక్యాన్ని మేము ధ్యానించక ఎంతో ఆసక్తికి వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడడం ప్రభావా హృదయాలను మా తలంపులను మా జీవితాలను సరి చేయడం నైనా ప్రతి దినైనా మీ వాక్యములు మీ సంపూర్ణతలు మేము ఎదగాల ప్రభావ మీకు స్వరూపములకు మేము మార్చబడాల ప్రవ్వ నా దేవ నా తండ్రి మీకు పోలిగా మేము మేము రూపింపబడాల నైనా ఈసయ్య మీకు రూపాంతం మేము పొందాలా ప్రవ్వ ఆ దశకు మేము ఎదుగులాగిన ప్రవ్వా నూతనంగా ప్రవ్వా మీ పోలిగా మమ్మల్ని మార్చమని ప్రధిష్టమైన మీ వాక్యంలోనే ప్రవ సరళత పరిశుధతుల్లో మమ్మల్ని నడిపించండి గొప్ప దేవ నా తండ్రి దినం ప్రకటన గంధం వాక్యం మేము దయనిస్తుందిగా ప్రవ్వ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దండి అయినా అభిషేకం లేకుంటే ప్రవ్వ ఎట్టి పరిస్థితుల్లో మీ వాక్యం అర్థం చేసుకోలేము ప్రవ్వ ఎందుకంటే నైనా పరిశుదాత్మలు వచ్చినప్పుడు నా వాటిని మీరు తీసుకొని మీకు బోధించను అన్నారు సంగతులు బయలుపరుస్తున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఈ రాబోయే దినాలు భయంకరమైన దినాలు వింటున్నాం ప్రభావా ప్రతి దశలోనైనా ప్రభా ఏ రీతి వాటిని చేసుకోవాలా మీ సాయం పరిశుదాత్మ దేవా మా హృదయంలోకి రండి మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించినైనా ఈ వాక్యమైన సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించినైనా ప్రతి వాక్యం అర్థం చేసుకుని గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పమని ప్రాదిష్టమైన ఎంతో వంద మరి విశేషంగా ప్రభావ అనేకులకు ప్రభావ ఇక సత్యాలు మేము చూపించాలా ప్రకటించాలా అనుభవపూర్వకంగా అలాంటి నడిపింపు మాకు దయచేనైనా గొప్ప ఎంతో వందాలు ఇస్తయ్యా భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రభావ అయినా మీరు అక్కడ సంబంధించిన పత్తి ప్రవచనంలు నెరవేరుతుంది ప్రభా కాబట్టినైనా మీరు ద్వారం దగ్గర ఉన్నారు రానైన్నారు ప్రభా కాబట్టి అనేకలు ప్రభావ మీ చెంత మేము నడిపించాలా మీ కొరకు మేము సిద్ధపరచాలా ప్రభావ గొప్ప ప్రవాహాన్ని ప్రభావ మేము తీసుకొని రావాలా ప్రభావ ఒక దినంనైనా ఒక మందిరంలోకి మేము అడుగుపెట్టాలా ఒక మహిమని తీసుకొని మీ సన్నిధికి మేము రావాలా ప్రభావ అలాంటి ప్రవ య యోగ్యతని కృప మాకు అనుగ్రించండి ఆ విధమైన పరిచయంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిష్టం అయినా బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు ఆస్వాదించండి ఇంకా ఎవరైతే రాలేదో ఆ బిడ్డలందరినీ ప్రభ మీరు మీ సన్ని నడిపించండి నా దేవ వాక్యం ద్వారా మాతో నా తండ్రి నీకు ఎంతో వందాలిసయ్యా ప్రవ్వ ఈ ఆరు వంద అంతట్లోనైనా మీరే ఆధిపత్యం మీకు పరిశుధాత్మ నడిపింపు దాని ప్రార్థిష్టం నా దేవా నీకు ఎంతో వందాలిసయ్యా విన్న ప్రతి వాక్యం వాటిని అర్థం చేసుకోలేదనే మీ కృప దయచేనైనా మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేండి నైనా మీ యొక్క తలంపులు మాకు దయచేనైనా నైనా నా దేవ మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారానికి మేము మా ప్రాణము మా ఆత్మ శరీరంలో అయినా మీకు అప్పగించుకుంటున్నాం పరశుదాత్మ దేవ మీరు మమ్మల్ని నడిపించి మీరే బలపరిచి నడిపించి సహాయపడమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లించుకుంటూ వేస్తు క్రీస్తు పరుషుద నా మమ్మల్ని ప్రార్థించడం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ కావే సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్ ప్రేజర్ అక్క ప్రేజ్లర్ సిస్టర్ అందరికీ ప్రేజర్ నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి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 మోయాలి సువార్తను చాటాలి నీరాక కోసమే వేచి ఉండాలి నీ చేతి నీడల్లో నా దాగి ఉండాలి నీరాక కోసమే వేచి ఉండాలి నీ చేతి నీడల్లో నా దాగి ఉండాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే ఇచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాను ఎండిపోవాలి నాలో నా నీ దు ప్రేమ పొంగిపోవాలి కడవరి కాలంలో ఈ కోతాకాలంలో హత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కడవరి కాలంలో ఈ కాలంలో హత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కన్నీరులకాలి గుండెలు మండాలి కన్నీరులకాలి గుండెలు మండాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిధురించుచున్న వారి వెన్ను తట్టాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిధురించుచున్న వారి వెన్ను తట్టాలి ఎసయ్యా ఎసయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనే నేనే తగ్గాలి నీవే నా జీవిత నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ప్రెజ్లాడు సిస్టర్ హలే థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ అన్న వాకింగ్ లోకి నడిపిస్తారు ప్రైజ్లాడన్నా ప్రార్థన చేస్తాం పరుశుద్ర రఘుదేవ సర్వోన్నతురగు తండ్రి మీ కృతజ్ఞతలనైనా ప్రభ్వా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచకా కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మీకు ఎంతో వందనాలు ఈ సాయంత్రం సమ్మె ప్రభావ మీ సన్నిధికి వచ్చినాం ప్రభు మీ సన్నిధికి వారిని ఎవ్వరిని మీరు తోసిపుచ్చారు కాబట్టి నైనా ఆ ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభ మాతో మాట్లాడండి ముఖ్యంగా మా హృదయాన్ని మేము తెరుచుకుంటున్నాం ఈ దినం మీ వాక్యాన్ని స్వీకరించడం కొరకు ప్రభ మాలో ఇంకేమైనా కఠినాత్వం ఉంటే తొలగించి మనం ప్రార్థిస్తున్నాం మాలో తనమని ఓ ప్రభు సాత్వికమైన మనసు అనుకరించండి పసిపిల్ల మనసు మాకు అనుకరించండి నేర్చుకోవాలన్న తపనతో మేము ముందు పోలాగా కొనసాగడండి నేను ప్రభ అనేక పర్యాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ యొక్క జీవితంలో మీరు ముందు కొనసాగాలని ఎందుకంటే దుష్టశక్తులు అనేకమైన విజృంభించి పనిచేస్తుండగా దేవుని బిడ్డలందరూ ఓ ప్రభ శ్రమల కాలంగా పో శ్రమల గుండా పోతున్నారని మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు మరణకాండ ఆరంభం అయిపోయింది ప్రభ అనేక యుద్ధాలు ఆరంభం అయిపోయినాయి అనేక చేయబడతారని మీరు మాతో మాట్లాడారు ప్రభ్మ ఈ ప్రవచనాన్ని మేము నమ్ముతున్నాం స్వీకరిస్తున్నాం అవును ప్రభు మేము ప్రార్థిస్తున్నాము మీ బిడ్డల్ని కాపాడమని కనుకరించమని ప్రభ ఈ యొక్క శ్రమణ కాలం మహాశ్రమలుగా సంపూర్ణంగా తయారు కాకముందు ప్రభ మేమందరం సిద్ధపడాలా ప్రభ మీ యొక్క పరిశుధాత్మ ముద్రలోనికి రావాలా ప్రభు మేము సీల్ చేయబడాలా ప్రభు అటువంటి ముద్రలకు మమ్మల్ని అందరినీ నడిపించండి మీ యొక్క దైవత్వాన్ని గురించి మేము అనేక కాలం అంత బహుకాలం నుంచి ధ్యానిస్తున్నాం ప్రభు వాటిని సంపూర్ణంగా స్వీకరించాలా మిమ్మల్ని మహిమపరచాలా మిమ్మల్ని గనపరచాలా ప్రభావ మీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ప్రభు మీ నామంలోని మాధర్యాన్ని గ్రహించి మీ నామంలో ఉన్న ఆ సంతోషాన్ని ఆనందాన్ని మేము అదుకొలంగా సాయపడండి ప్రభు అవును ప్రభ మీ నామంన ప్రతి చీకటి శక్తులు గజగజ వణుకుతున్నాయి ప్రతి మోకాలు మీ ఎదుట వండాల్సిందే ప్రభు ఆ నామంగా మరి అటువంటి అధిక్యత కలిగిన నామాన్ని మేము ఓ ప్రభావ ప్రసిద్ధి చేయాలా అటువంటి పరిచయలో మమ్మల్ని అందరినీ నడిపించండి ముఖ్యంగా బిడ్డన వారి జీవితాలలో ఆసనం దయచేయండి ప్రభావ ఆటగా ప్రతి చీకటి శక్తులని ఏ స్థానం గద్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ప్రభు ఓ ప్రభు వారి హృదయవాంచను తీర్చండి కుటుంబంలో శాంతి స్థానం తెచ్చండి బిడల చుట్టూ కంచి వేయండి మా కుటుంబాల కొరకు మేము దుష్ట శక్తులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాం ప్రభావ మా కుటుంబీకుల కొరకు మా పిల్లల కొరకు మా బంధువుల కొరకు మిత్రుల కొరకు భార్యల కొరకు భర్తల కొరకు ప్రభావ మా సంఘస్తుల కొరకు ప్రభావ మా సభ్యుల కొరకు మేము పోరాడుతున్నాం ఈ పోరాటంలో మేము విజయం పొందాలా ప్రభా మీ అందు విజయాన్ని మేము తనమని కొండగగా ఆచరించాలా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుధామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఈరోజు పదిహేనవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మనముంటుంది బబులోన్న కాలం అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ఇది బెబిలోనియన్ గ్రిబోరియన్ టైమ్స్ అంటాం కాబట్టి మనముంటుంది బహు భయంకరమైన కాలము ఎక్కడ చూసిన అయోమయ్యి ఎక్కడ చూసినా గలిబిలి కాబట్టి ఎక్కడ వెళ్ళగలము సమస్తము మన ప్రభులోనే ఉన్నప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళగలం కాబట్టి ఐహిక విచారణ చేత కొట్టుకొని పోకండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్రభుశాల సమయం గడపాల ఉదయం లేస్తే ముఖ్యంగా ప్రాధాన్యత మన ప్రభుకి ఇవ్వాలా వంటగదిలకు వరిగెత్తుడు కాదు న్యూస్ పేపర్ని పట్టుకోవడం కాదు మొబైల్ ఫోన్స్ రుద్దడం అసలే ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ప్రభుకే ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాల అనేక పని మీకు చూపిస్తా ఉన్నాను మద్దేశార్త పదో దేని మీరు నాకంటే ఎవర్ని ఎక్కువగా ప్రేమించను మీరు నాకు పాత్రలు కారంటాడు ఏసుప్రభు కాబట్టి పాత్ర అంటే ఆయన పక్కన నిలబడే యోగ్యత ఆయనకి ఉండాలంటే పెళ్లి మనం సిద్ధపడాలా కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయనకి పాత్రులుగా ఉండాలా అంటే ఏం చేయాలా ఆయనతో ఎక్కువ సహవాసం గడపాలా ఆయన గురించి ఎక్కువగా నువ్వు ఆయనకి ఎక్కువ మర్యాద ఇవ్వాల ఆయనకనే కాదు ఆయన బిడలకు కూడా ఎప్పుడైనా కానీ అభిషేకించబడిన వారిని మనము ధృవీకరించద్దు వారి గురించి వ్యర్థంగా మాట్లాడద్దు వారి గురించి వ్యర్థమైన తలంపులు కూడా మనకు వద్దు ఎందుకంటే త్వరపడి మనము పాపం చేస్తున్న మేము గ్రహించాలా కాబట్టి మనమందరము కొ జాగ్రత్తగా భయంతో వణుకుతోనైనా సరిలో సమయం ఆయన అటువంటి వారి పట్లనే తన కరికరాన్ని చూపిస్తాడు ఆయన ఒక్కసారి తన మంచితనాన్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏమైతుందో గ్రహించండి కాబట్టి ఈ విషయాలను మనకు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాని గ్రంథం లోపోయిన వారా మనం చూస్తా ఉన్నాము ఆయన ఎటువంటి వాడు ముఖ్యంగా పఠన గ్రంథంలోని వాక్యం కదా మనం కొంతకాలం నుంచి ధ్యనిస్తున్నాం ఈరోజు హండ్రెడ్ పార్ట్ అనుకుంటా ఎవరన్నా కరెక్షన్ చేయొచ్చు నన్ను అయితే వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడవ భాగము ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబడి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది కదా మో త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి చూడండి ఆ అనేకమైన విషయాలని మనకి బయలుపొస్తున్నారు కానీ మనం స్టూడెంట్స్ లాగా నేర్చుకుంటున్నామా లేక యథావిధి ఆదివారాలలో చర్చెస్కి వెళ్ళి వాక్యం విని వెళ్ళిపోయి అన్నం దీనికి అండుకుంటున్నామా సోమవారం నుంచి ఏం ధ్యానించిన మన నెక్స్ట్ ఆదివారం కూడా అడిగిందనుకో అరే జ్ఞాపకం లేదు బ్రదర్ సిస్టర్స్ అంటారు కాబట్టి ఎక్కడ చూసినా మనం ఏదో తప్పు చేసిన వాళ్ళగా నిలబడతా ఉంటారు అట్లా ఉంటుంది ప్రభు సన్నిదం కాబట్టి మనం ఎటువల్లా ప్రతి విషయంలో బహు జీవించడం నేర్చుకోవాలి వాక్యం పరంగానే కానీ ఈ లోకంలో కొన్ని ఎక్కడ పోయినా ఆయనకు మాదిరిగా అన్యజన్లకు వెలుగుగా నిన్ను పెట్టిండు దేవుడు కాబట్టి నువ్వు వెలగాలి ఎక్కడ నిన్ను బట్టి దేవుని యొక్క మార్గాలను గురించి తప్పుగా మట్టడానికి వీళ్ళేది నీ నీ యొక్క ప్రవర్తనను బట్టి మనుషులు క్రైస్తవత్వాన్ని తప్పు పట్టడానికి వీళ్ళేది ఒక వ్యక్తి తప్పు చేస్తే క్రైస్తవత్వం అంతా ఈ రోజు తీర్మానించుకుంటుంది లోకం కాబట్టి ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావడానికి వీల్లేదు కాబట్టి బాబు జాగ్రత్తగా వణుకుతో నీ పిలుపు ఏదో నువ్వు తెలుసుకోవాలా అదే మనం చేస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడి ఆత్మని వాడు కాపాడుకోవడమే బహు కష్టతరంగా ఉంది ఎక్కడ పోగొట్టుకుంటాము అన్న భయం ఎందుకంటే రక్షింపబడేవారు బహు కొద్దిమంది అయినా అని అడుగుతున్న రీస్లో ఉంది శిష్యులు ఇది సమస్తం ప్రభుకి సాధ్యము కాబట్టి మనము మనల్ని బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ప్రతిరోజు పోయిన వారం మనం చూస్తున్నాము దాని గ్రంథంలో మహావృద్ధుడు దగ్గర నుంచి బయలుదేరిన వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని ఇట్లను మనుష్య కుమారుడు అని పరిచయం చేయబడుతుంది కాబట్టి ఇస్రాల్ పగలకి దేవుడు అనేక పర్యాయాలు తన కుమారుడు గురించి బయలుపరుస్తూనే ఉన్నాడు ఈ లోకంలోనికి రాబోతుండేనా ఈయన మాట వినాల మీరు అని మనము నిర్గమ్మ కాండంలో చూసినాము దాని తర్వాత ఈయన ఉంటాము ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచయం చేయబడింది అతను అబ్రాహ్మణకు రాజులాగా పరిచయం చేయబడ్డాడు కాబట్టి గతంలో మనం అనేక పర్యాలు ధ్యానించడం మెల్కీసర్భుకి సంబంధించిన బోధ పోయిన వారము గ్రంథంలోని మన ప్రభు యొక్క పరిచయం మనుష కుమారుడుగా అతను పరిచయం చేయబడి తర్వాత అతనికి సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది అన్న విషయాన్ని మహావృద్ధుడు ఇచ్చినట్లు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే తండ్రి తన కుమారునికి సంపూర్ణంగా ఈ లోకం మీద ఈ సృష్టి మీద అధికారం ఇచ్చిండు అన్న విషయాలను మనం ధ్యానించినాం ఒక్కరికే ఇంకా ఎవరికి ఇవ్వలేదు ఆ అధికారం కాబట్టి ఏసు ప్రభుకు ఒక్కరికే ఆ యొక్క అధికారం ఉంది ఇంకా ఎవరికి లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏసు ప్రభువే ఆ మనుష్య కుమారుడుని పరిచయం తర్వాత సమస్త జనులు ప్రపంచంలోన్న ప్రతి దేశస్తులు అతన్ని ఆరాధించాలా అన్న ఆజ్ఞ అక్కడ ఉన్నది కాబట్టి ఈ లోకానికి ఎందుకు శిక్ష అంటే ఆయన కుమారుణ్ణి తృణీకరిస్తుంది కాబట్టి ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండను అని పరిచయం చేయబడింది అతను కాబట్టి మన ప్రభు రాజ్యము శాశ్వత కాలం ఉంటే దానికి ముగింపు ఉండదు అది నేను ధ్యాన గ్రంథం మొదటి దేవుడు అనేక పర్యాలు మీరు ఏమని ఆ రాజుల కాలంలో సర్వనతుడు తన రాజ్యాన్ని స్థాపించను అని దానికి ఎన్నడునూ అది ఎన్నడునూ దానికి అంతు ఉండదు అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపకం చేయబడింది కాబట్టి ఏ రాజుల కాలంలో అంటే మనం చూసినాం గతంలో రికార్డింగ్స్ లో ఐగుప్తు అశూరు పొగలోను వారసిక గ్రీసు రోమన్ ఈ రాజుల కాలంలో వారి వారి దేశాలు ప్రపంచాన్ని పరిపాలించిన కాలంలో చివరి రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యపు ముగింపులో పరలోక రాజ్యాన్ని ఆరంభించినట్లు మనం చూసినాం మనకు ఆ రాజుల కాలము ముగించింది అన్న విషయం మనం చేస్తున్నాం కానీ ఆ రాజుల కాలము ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయినాయి అని కూడా మనము ప్రవచనాల అనేక్రమాన్ని వాటిని మనం ధ్యానించినాం సరే నీకు ప్రవచనవరం ఉంటే చాలా ఒక బలైనత ఏంటంటే ప్రవచన వరం ఉంది ఏంటంటే భవిష్యత్ ఏం జరగబోతుందో నీ అంతటి నువ్వు చెప్పడం లేక నీకు పరిశుధాత్మ నడిపింపు ఉంది కాబట్టి నువ్వు చెప్పడం నీకు దేవుడు బయలుపరిచిన కూడా చెప్పమనుకుంటావు కానీ ఎన్నో ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు బైబిల్ రాయబడ్డాయి వాటిని అర్థం చేసుకొని అవి ఏ టైంలో జరగబోతున్నాయి అని చెప్పడం కూడా ప్రవచనవరమే ఉదాహరణకి దానియలు చెప్తున్నాడు ఇర్మియా ప్రవచించిన డెబ్బై సంవత్సరములు ముగింపుకి మనం సిద్ధమవుతున్నాం ఇప్పుడు మనం అందరము తిరిగి మన దేశానికి వెళ్ళిపోవాలా అనేసి దేవునికి వనాలు చెప్తున్నాడు మా ప్రజల పాపములు క్షమించిన ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇర్మియా ప్రవచనాన్ని దాని అనుభవం జాగ్రత్తగా పరిశీలించి దాని టైమింగ్ అర్థం చేసుకుంటూ ఎప్పుడు నెరవేరబోతుందో అట్లనే బైబుల్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ముఖ్యంగా మన పరిచర్యనే ప్రవచనాలను ధ్యానించే పరిచర్య ప్రవచనాలను ధ్యానించాలా అవి ఏ టైం జరగబోతున్నాయి ఈ లోకపు టైం కాదు ఈ లోకపు బ్యాబులోనియన్ క్యాలెండర్ కాదు చాలా ఈ లోకపు క్యాలెండర్స్ చూసి ప్రభులు అక్కడని సూచిస్తా ఉన్నారు గ్యాప్ ప్రవచిస్తున్నారు ఫెయిల్ అయిపోతున్నారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు మనం అట్లా ఉండమన్నట్టు ఎందుకంటే మానవ తలంపులతో చెప్పేది కాదు వాక్యం నీకు పరిశుధాత్మ నడిపి సరే ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్ యాప్స్ అవన్నీ చూసుకుంటున్నాం అవన్నీ మంచియే అవన్నీ ప్రభువే మనకి కానీ నీతో స్వరస్ నీతోని వ్యక్తిగతంగా దేవుడు సంభాషించాట నీ కృద్ధంలో నుండి నీకు బయలుపరచడం నేను ఎప్పుడు ఇదే విషయం జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు ఈరోజు నేను ఆ యొక్క పులిపీఠం మళ్ళీ దానికి ముందు నేను బలిపీటం ఎక్కాలా అన్న విషయాన్ని మా యొక్క గ్రూప్ లో ఉండే వారు ప్రతిసారి గానిస్తూ ఉంటారు మళ్ళీ బలిపీటకు అనుభవం లేకుండా పులిపీటం ఎట్లెక్కగలను నేను చదువుకున్న వాణ్ణి కాబట్టి బహు తెలివి ఉన్నది కాబట్టి నేను విరవీతనే మనం పరిశీలించిన ప్రార్థన చేసుకుంటాం ఈ రోజు కూడా ఉద్యోగ స్థలంలో కూడా నేను స్టేజ్ ఎక్కక ముందు చిన్నగా ప్రార్థన చేసుకుని ఎక్కాను ఎందుకంటే ఒకసారి నువ్వు స్టేజ్ ఎక్కినావు అంటే నువ్వు ఎవరి ఆధీనంలోకి ఉండాలో పరిశీలించుకో దృష్టిని ఆధీనంలో నావా దేవుని నువ్వు ఒకరో దుష్టిని ఆధీనంలో ఉంటే నీ మాట వింటున్న వాళ్ళందరి హృదయాలకి దుష్టుడు దుష్టత్వం వెళ్ళిపోతా ఉంటాడు ప్రభు ఆధీనంలో ఉంటే ప్రభు మాటనే వాళ్ళ హృదయంలో వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళ సున్నాసంగా ప్రభులు స్వీకరించగలరు నువ్వు కాబట్టి దాని గ్రంథంలో చెప్పబడిన ఈ యొక్క కుమారుడు మెస్సయ అని పరిచయం చేయబడుతుడు అంటే మెస్సయ అంటే అభిషేకం పొందిన వాడు కదా అభిషిక్తుడు అనర్థం కాబట్టి ఆయనలో అయన అభిషేకం పొందిన వాడు రక్షకుడు ఆయన ప్రవచన ఆయన ప్రవక్త ఆయన యాజకుడు ప్రధానంగా ఆయన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని పరిచయం చేయబడింది మనకి అయితే ఈరోజు నేను మరికొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నా వాత కాలంలో ఎందుకని తెలుసుకొని కూడా చివరికి వచ్చేప్పటికీ తృణీకరించంటే చివరి ప్రవక్త దాన్ని జ్ఞాపకం చేస్తా మనకి ప్రవత నిబంధన పుస్తకాలలో మలాకి ప్రవక్త మన జ్ఞాపకం చేస్తున్నాడు విశల్పలు ఎంత భయంకరంగా దిగజారిపోయిండ్రు అని ఆ పుస్తకం అంతా జ్ఞాపకం చేయబడుతుంది వారు ప్రభుని హృదయానుసారంగా హృదయపూర్వకంగా ఆరదించిన లేదు అని అక్కడ మలాకి జ్ఞాపకం చేస్తూ దశమ భాగంలో దొంగలించిండ్రు మీరు దొంగలైపోయినారంటాడు అట్లనే పనికిరాని వాటిని గుడ్డి వాటిని కుంటి వాటిని బలులర్పించిండ్రు వాళ్ళు వాక్యానికి సంపూర్ణంగా విరుద్ధంగా జీవించినట్లు అతను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇప్పటికైనా మారండి అని చివరి అవకాశం ఇచ్చి ఆయన మలాఖి గ్రంథం తర్వాత మట్టసువార్త వరకు మూడు సంవత్సరాలు ఎవరిని పంపించలే దేవుడు ఎందుకంటే వాళ్ళు వినలే ఎంత వినలేదు వాళ్ళు అందుకు హఠాత్తుగా వాళ్ళ మీద ఉపద్రం వచ్చింది వాళ్ళందరూ నాశనమైపోయినారు వాళ్ళెంతో ప్రేమతో కట్టుకున్న మందిరాన్ని అన్యులు కూలగొట్టినట్లు మనం చేస్తాం కదా రోమ సైన్ సైనికులకి కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానించాలా ముఖ్యంగా ప్రకటన గ్రంథం పదమూడవ మనసు వెళ్ళండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము సారీ పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు అయితే ఏ రీతిగా రాబోతుండో అనేది ఎంతో ఆసక్తితో నేర్చుకోవాల్సిన విషయాన్ని అని ఎట్లా వస్తున్నాడు అనేది మేఘంల మీద అని మేఘముల ఎందు అని మేఘములతో కూడా అని ఎన్నో స్థలంగా రాయబడింది అవి అర్థం కాక మనుషులు మేఘాల మీద వస్తుండనుంది కానీ నేను చూపేసిన తెలుసు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము చివరి వారికి ఆయన మేఘంల ఎందు రాబోతుడు ఇంకొక స్థలంలో మేఘములతో అని ఈ కమెత్ విత్ క్లాచ్ అని ఉంటుంది మన ప్రాణంగంధ మౌత్యంలో బహుతేటగా ఆయన మేఘములతో కలిసి వస్తుండడం అంటే మేఘములు అంటే కూడా ఆయన సృష్టిలో ఒక భాగమే కదా కాబట్టి మేఘము అంటే దేవుని మహిమకి సాదృశ్యము బైబిల్ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే రక్షింపబడి పరిశుద్ధంగా జీవించి నిస్వార్థంగా ఆయన కొరకు నిలబడి విధేయతతో వాక్య పరిచయ చేసిన వాళ్ళే ఆ మేఘములు ఎందుకంటే ఆయన మహిమ వాళ్ళే నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళైన మహిమ కారణట్టు కాబట్టి ఆయన మహిమలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఆయనకి సంపూర్ణంగా విధేత జీవించిన వాడవడాల అయితే ప్రకటన గంధం పంతొమ్మిది గద్దము ఏ దేనికి సంబంధించిందనేది అనేక పరి మీకు దాని ఉపోద్ఘాతంలో కూడా జ్ఞాపకం చేసిన మొదటిదిగా మరణమయమైన మహాబబులోను అన్న ఆ స్త్రీకి శిక్షించడం మనం చూస్తున్నాము దాని తర్వాత ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ఏ రీతిగా రాబోతున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు దానికి ముందు అంటే ఆ మహాబబులను అన్న వేషకి శిక్ష శిక్షించినాక పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు అక్కడ ఉన్నాయి రెండవ భాగం అది పంతొమ్మిదో అధ్యాయంలో మొదటి భాగము ఆ యొక్క శిక్షించడం తీర్పు తీర్చడం దాని తర్వాత పెళ్లి కుమార్తెని ఏర్పరచుకోవడము తన కొరకు సిద్ధపరచుకోవడము దాని తర్వాత ఇళ్ళి విందు తర్వాత ఆయన ఈ లోకంలోకి అడుగు పెట్టడము ఆయన ఏం చేయబోతున్నాడు అన్న విషయమే ఇప్పుడు నేను మీరు చూపించబోతున్నాను ఆయన ఏ రీతి ఉన్నది పదవరణ గతంలో చూపించినా కనీసం రెండు మూడు వారాలలో మనం చూస్తాం వాటిని ఈరోజు చూడండి పదమూడో వచనంలో చూస్తున్నాం పంతొమ్మిదో దేవు పదమూడో వచనంలో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది కాబట్టి ఈ రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్నవాడు ఈయన ఎవరు అన్న విషయాన్ని మనము ఈ దినము ధ్యానిస్తున్నాము తర్వాత ఎందుకు ఆయన వస్త్రంలో రక్తంలో ముంచబడ్డాయి సరే చాలా మంది చెప్తుంటే నేను విన్నాను గతంలో ఆయన కలవరిశలో తన ప్రాణాన్ని త్యాగం చేసిండు కాబట్టి రక్తంలో ముంచబడిన వస్త్రము అయినది ధ్యాపం చేయబడుతుంది తర్వాత ఆయనను దించినాక శిల మరణించినాక తన వస్త్రాన్ని వాళ్ళు పంచుకున్నట్లు మనం చూస్తాం కదా అయితే దాన్ని ఎట్లా పంచుకున్నారో ఎవరన్నా చెప్పగలరా దానికి సంబంధించిన ప్రవచనం ఉంది దావిధి రాజ్య ప్రవచనం మీ కొరికన్నా అవకాశం ఉంటే దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్లో దాన్ని డిస్కస్ చేయొచ్చు ఆ వస్త్రము వేరీటీగా పంచుకున్నారు అది అని వెళ్ళి కాబట్టి ముఖ్యంగా ప్రకన గ్రంథం అంతా ఏసుప్రభుకి సంబంధించిన పుస్తకం అది తర్వాత ఏసు ప్రభుకి సంబంధించిన మనుషులకి గురించి రాయబడినది తర్వాత సృష్టికర్త సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది అనే విషయాలు రాయబడ్డాయి ఆ పుస్తకంలో తర్వాత ఆయననే రక్షకుడు ఆయనే తీర్పు తీసుకొస్తున్నాడు ఆయన రక్షించి నిన్ను ఆదరిస్తున్నాడు ఆయనకు అనుగుణంగా విధేయతగా జీవించిన కాలంలో దేవుడు ఆయన మహిమలోనికి నిన్ను ప్రవేశింపజేస్తున్నాడు లేనియడలా ఆయనకు వ్యతిరేకంగా జీవించడలా తిరుగుబడతనం చేసిన వాడు అయితే ఆయన నీకు తీర్పు తీర్చబోతుడు అదే ఈ పదమూడవ వచ్రానికి సంబంధించిన వాక్యం ఇప్పుడు కాబట్టి ఒక చిన్న గొంపుకు చిన్న గుంపె ఎందుకంటే మాది పెద్ద గుంపే ఒక పెద్ద గుంపుకు ఆయన తీర్పు తీర్చబోతుడు ఈ లోకంలో ఆ తీర్పుకు సంబంధించిన విషయాలే ఈ పదమూడవ వచనానికి సంబంధించిన వాక్యాలు ఇప్పుడు వాటిని మనం చూస్తాం చూడండి ప్రణాన గ్రంథంలో మనం చూసినట్లు ఆయన బట్టలు ఏదైతే ఉన్నాయి ఆయన వస్త్రాలు రక్తంలో ముంచబడిన వస్త్రం కాబట్టి ఎందుకు ఎవరి రక్తం అనేది మనం అర్థం చేసుకోవాల చాలా మంది ఏమంటున్నారు ఆయన శిల మీద మరణించినప్పుడు దారిని రక్తంలో ముంచబడ్డ వస్త్రం అంటున్నాను కానీ ఇక్కడ మటుకు ఎట్లంత చేయండి రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని వింటాను దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడినది అంటే అర్థమైంది దేవుని వాక్యము చివరికి ఏ రీతిగా తీర్పు తీర్చబోతుంది లోకంకి కాబట్టి తీర్పు దినమున ఈ రక్తములో ఎందుకు ఆయన వస్త్రంలో ముంచబడ్డా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి పాత నిబంధన పుస్తకాలలో కూడా ఈ యొక్క విషయాన్ని బయలుపరచబడింది ఎందుకంటే మనము పాత కాలంలో పాత నిబంధన పుస్తకాలలో గ్రంథాలలో యేసు ప్రభు గురించి ముందుగానే ఎందుకు పరిచయం చేసింది మన తండ్రి మన దేవుడు అన్న విషయాలనే కదా మనం ధ్యానిస్తుంది కాబట్టి ఇలా చూడండి యశ గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో మొట్టమొదటిసారి మల్ల సర్ మనం చూడబోతున్నాము ఆయన ఏ రీతిగా పరిచయం చేయవాడండి మనకి యశ గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో ఇప్పుడు రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఇప్పుడు చూడండి ఏ దూము నుండి వచ్చి చిన్న ఎవడు ఈ ప్రశ్న వేసుకోవాలని సునాయాసంగా నిర్లక్ష్యంగా ఉంటే మటుకు ఏముంది రక్త వస్త్రం ధరించుకున్నవాడు ఏసుడు కదా అంటారు అవును ఇతడు ఎవరంటే ఏ స్ప్రై అంటారు కానీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఏదో నుండి ఎందుకు వస్తాడు దీనికి చెప్పలేదు జవాబు ఏదో నుండి ఎందుకు వస్తున్నాడు శోభిత వస్త్రము ధరించుకున్న ధరించిన గంభీరంగా నడుచుచు భూసా నుండి బలాత్తిశయంతో వచ్చుచున్న ఇతడు ఎవడు సో మొదటిది ఏదో నుండి వస్తున్న ఇతనెవరు భోసా నుండి వస్తున్న ఇతనెవడు తర్వాత నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే రక్షించడాకు బలాడునైనా నేనే కాబట్టి ఆయన చెప్తున్నాడు ఎవరితడు అనేసి ప్రశ్నిస్తున్నారు కదా మీరు నేనే అని చెప్తున్నాయి కాబట్టి ఏసు ప్రభుకి ఎవడు పరిశీలిన సార్ మనం అనుకుంటాం ఏదో గొప్ప పని చేస్తున్నాం అనే శాని కొన్నిసార్లు ఈ విషయం గ్రహించినట్లు ఆయన అంటాడు అబ్రాహ్మనకు నేను రాళ్ళ ద్వారా పిల్లల్ని కనగలను అంటాడు కల్పించగలనంటాడు రఘుకి సమస్తం సాధ్యం యోనా నువ్వు పోకపోతే నేను ఇంకొకటి తీసుకోకపోలేనా సేవకి నువ్వు కావాలన్నా కానీ నేను నీకే ఎందుకు కాదని తీసుకుంటే నీ పాత్ర నీ శరీరంలో ఉన్నంత నువ్వు నీ పాత్రని నిర్వర్తించకపోతే శరీరాన్ని విడిచిపెట్టినాక నువ్వు బహు దుఃఖంగా పడతావు జీవితాంతం యుగ యుగంలోకి వేలాది వేలాది సంవత్సరాల వరకు నువ్వు దుఃఖపడుతూ ఉంటావు అందుకొరకునే నీ మీద ఎంతో ప్రేమ కలిగి నీకే ఇస్తున్న అవకాశం నువ్వే చెప్పాలా అనేక సార్లు మనం నేపంలో చెప్తూ ఉంటాం కదా చెట్టులు పెట్టుకొని మనము ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం ఆయన పరిచర్య ఆయన ఆయన రక్షణ సందేశాన్ని చెప్పక నిర్లక్ష్యం చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళు వింటామని మరణించారు లక్ష్యం అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలు నీ వస్త్రం ఎరగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్చుండు వాని బట్టలలే ఉన్నావేమి చూడండి ఇక్కడ ఎన్ని సూచనలు ఉన్నాయి ద్రాక్ష గానుగను త్రొక్చున్నవా అని వల్లే బట్టలు తర్వాత మూడో ప్రశ్న కృష్ణపడి ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కిని అని అంటున్నాడు ఆయన ఒంటరిగా తొక్కుతున్నాడు ఆయన జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు చూడండి ఇది బహు బాధకరం అనిపిస్తున్నారు చివరికి ఎవరైనాతో పాటు లేరన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంటూ ఒక్కడే ఒంటరిగా ద్రాక్షగానగాను త్రొక్తున్నాడు తర్వాత కోపగించుకొని వారిని త్రొక్కి తిని ఎందుకు కోపగించుకుంటూ ఎవరిని త్రొక్తున్నాడు ద్రాక్ష గానగాలు కదా వారిని ఎవరు వీళ్ళు ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలా దైవత్వం ప్రటన గ్రంథం పంతొమ్మిది అర్థంకి ఆయననే తీర్పు తీర్చేవాడు అన్న విషయాన్ని పరిచయం చేయబడుతుంది కానీ ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు ఆయన ఆయనకి కోపం రానియకుంది అని అటుపర వరకు నేను జ్ఞాపకం చేసిన పాత ని పుస్తకాలలో చెప్పబడ్డ వాక్యం ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి ఆయననే ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు అని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది యేస గ్రంథం అరవై వచనంలో అధ్యాయంలో కాబట్టి వారిని అడగదొకి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది ఇప్పుడు చెప్పండి ఇది శిలో మీద కాల్చిన రక్తమా లేక ఆ గానుగలలో ద్రాక్ష గానుగలలో వారిని అంటే ఎవరో ఒక గుంపు ఆ మీరు చెప్పగలరు ఎవరో కొందరు చెప్పగలరు కొందరు చెప్పలేరు బట్ తెలుసుకోండి నేర్చుకోండి ఎందుకంటే మనం అందరం స్టూడెంట్స్ని ఇంకా మనం ఇంకా టీచర్స్ కాలేదు కదా నువ్వు టీచర్ అయితే స్టూడెంట్ ఎగ్జామ్ ని కరెక్షన్ చేయగలవు టీచరు స్టూడెంట్ని టీచరు స్టూడెంట్ని కరెక్షన్ చేస్తారు కానీ స్టూడెంట్స్ టీచర్స్ని కరెక్షన్ చేస్తారా అదొక్కటి క్రైస్తవ సహవాసమే కనిపిస్తూ ఉంటుంది అదే వేరే మతంలో ఎక్కడి నుంచి చూడలే స్టూడెంట్స్ వాళ్ళ మత గురులని ప్రశ్నించే నీకేం తెలుసు అని ప్రశ్నించే ఒక్కటి స్టూడెంట్ నేను చూడలే ైందవ మతం కావచ్చు ఇస్లాం మతం కావచ్చు ఏ మతం కానీ కేవలం క్రైస్తవం యొక్క నేను గమనించిన ఏంటంటే స్టూడెంట్స్ బౌధకులని ఛాలెంజ్ చేస్తా ఉంటారు అంటే నాకేమనిపిస్తుందంటే దేవుడు దాన్ని సహించగలడా కష్టం కదా జవాబు ఇవ్వడం దేవుడు సహించలేడు కదా ఎందుకంటే దేవుడు తెలుసు ప్రాధాన్యత ఎట్లా ఇస్తాడు ప్రతి అధికారము పైనుండి అనుగరించవలసిందే కదా వాక్యం ప్రకారంగా కాబట్టి ఎవరి రక్తము ఆయన వస్త్రాల మీద చెందిందో మీరు గ్రహించగలరా నా బట్టలన్నీ డాగులే కుడు నాలుగంగా పగ తీర్చుకునే దినము నా మనసునకు ఒక దినము వస్తుంది కదా చివరి దినం పగ తీర్చుకునే దినం అంటే తీర్పుకు సంబంధించింది లాస్ట్ డే ఎన్నిసార్లు చెప్పకపోతే ఏం చేస్తారు చెప్పండి లోపల పోతే హఠాత్తిగా నాశనం అయ్యే అవకాశం కదా అటైం కదా కాబట్టి విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చేయండి ఒకటేమో పగ దినము అదే అదే దినము విముక్తి కూడా చేయదగిన దినం సంవత్సరం అది వచ్చిండి నేను చూచి ఆశ్చర్యపడితేనే సహాయం చేయవాడు ఒక్కడు లేకపోయాను ఆదరించేవాడు ఎవ్వడునూ లేకపోయాను కావున నా బాహువు నాకు సహాయం చేసను అంటే ఆయన ఒక్కడే ఆ యొక్క ద్రాక్ష గానుగను ద్రాక్ష పండ్లని తొక్కుతున్నాడు ఏంది ద్రాక్ష పండ్లు ఈ మంచి పండ్లైతే ఎవడు తొక్కడు ఒకవేళ తొక్కితే ఒకవేళ మంచి పండ్లు తొక్కితే ద్రాక్ష కారి బయట పడదు అది మంచి ద్రాక్షలు అయితే కారు ద్రాక్షలు పనికి రాని అయిపోయినాయి కాబట్టి ఆ రకం దాని ఆ ద్రాక్షల సమంత తొట్ల నుంచి కారిపోతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ వాక్యాలలో కాబట్టి ఆయనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు ఇక్కడ తీర్పు తీర్చడానికి విమోచించడానికి విముక్తి చేయడానికి నాకు ఎవ్వరి సహాయం లేదు నేనే చేస్తాను అంటున్నాడు కాబట్టి మనం ఏదో గొప్ప చేస్తున్నాం అనుకుంటాం కానీ కాదు నేను అనుకోను నేను ఏదో గొప్ప పని చేస్తున్న సేవా పరిచర్లో ఇన్ని సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఏదో గొప్ప పని చేశా అనేసి నేను ఎప్పుడు అనుకోను అసలు నథింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను చేసింది ఆవగించంతా కూడా కదా నేను కుట్టే ఎంత ఉండి ఇంకా నాకు చేయాల్సింది ఇంకా ఎంత సమయం ఉంది తెలియదు చింతకాలం ఇక్కడ ఉంటామో తెలియదు వచ్చే సంవత్సరంలో చూస్తారు భయంకరమైన మరణాలు ఎక్కడ చూసినా ప్రజలని సమాధులు చేస్తున్నట్లు భూస్థాపనలు చేస్తూ ఉంటారు భయంకరమైన యుద్ధాలు మొత్తం నాశనం మరణకాండ ఈ కాలంలో నువ్వు ప్రార్థన లేకపోతే పట్టుకుని నేను ఎవరు కాపాడలేడు ఎక్కి పరిస్థితులు కూడా కాపాడరు నేను కాబట్టి ఆయన కోపము ఆయన పగ తీర్చుకునే టైము ఇది అనేది చివరిగా చూడండి కోపము కలిగి జనములను త్రొక్కి ఆగ్రహపడి వారిని మత్తిల చేసి వారి రక్తమును నేను నేలా పోసి పోసి వేసి దేవుడే వారి రక్తాన్ని నేలలా పోస్తున్నాడు దేవుడే వారిని కోపంతో తొలక్కుతున్నాడు దేవుడే వారిని మత్తిల చేసిండు చూడండి ఎందుకు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత వీళ్ళు ఎవరు అని కూడా అర్థం చేసుకుంటే అందుకే నేను ఏ స్వీకరిస్త నామం అంటే బహు జాగ్రత్తగా భయంతో వనుకుతూ నేను దాన్ని ఎందుకంటే ఆ నామంలో ఉన్న శక్తి మీకు ఎవ్వరు గ్రహించలేకపోతున్నారు బహు కష్టతరమైంది దాని నువ్వు సహించకులేవు ఎందుకంటే నిన్నటిన నేను ఒక యవనస్తుల కూటంలో మాట్లాడుతున్న నేను సాయంత్రం సడన్లీ నాకు ఒక విషయం జ్ఞాపం చేయబడిందంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు ఆయన చెప్పిన ఏ పనిలో కూడా మనం విధేత చూపించలేదని నేను చూపించిన వాక్యాలు ఆయన నాకు కూడా వర్తిస్తాయి నాకు కూడా పనిపించే వాక్యాలు అవి పోసేవానికి వర్తిస్తాయి నీళ్లు పొందుకునే కూడా వర్తిస్తాయి అప్పుడు జ్ఞాపకం చేయబడి నాకు ఎన్నో వాక్యాలలో మనం తప్పిపోయినాడు మరి ఆజ్ఞ అతిక్రమే పాపం కదా పాపం వలన వచ్చే జీతం మరణం కదా కాబట్టి ఆ స్టాండర్డ్స్తో కొలిస్తే ప్రతి మరణించాలే కానీ అది ఎంతో కనికరం పరిశుధాత్ముడు అందుకే మన పట్ల ఎంతో ఆదరణ కలిగి మాకు మనకి బలపరుస్తూ మనల్ని సరిచేస్తూ ఇంకా మన పాపాలు ఒప్పిపిస్తా ఉన్నాడు అందుకే నేను ప్రతిరోజు ఒప్పుకుంటాను ఆ పాపం ఉదయం లేసి మనము సంపూర్ణంగా శుద్ధీకరింపడాలి కదా ఆయన వాక్యం చేత సంపూర్ణంగా శుద్ధీకరించబడినా కానీ ఆయన మహిమలకి మనం అడుగట్టగలం నాజులు చేపట్ట జీవితం అంటే అదే కదా నాజీలు చేపట్ట జీవితము నాలుగు భాగంలో ఐదు భాగంలో మనం చూస్తా ఉన్నాము చివరి భాగము సంపూర్ణంగా ఆయన కొరకు బానిసగా జీవించడం క్రీస్తుకు ఖైదీని అంటు కావుడు మనం అట్లా జీవించగలుగుతున్నాము మనకి స్వాతంత్రం కదా ఈ లోపంలో కాబట్టి యశగంధము అరవై మూడవ అధ్యాయంలో బయలుపరచబడ్డట్టు మన ప్రభువు ఏమిటిగా తీర్పు తీర్చకూడదండు ఆయన వస్త్రంలో ఎందుకు రక్తమయమైన రక్తాలు ముంచబడ్డాయి అంటే ఆయననే చెప్తున్నాడు ఎవడి సహాయం లేకుండా నేను ఒక్కడనే ద్రాక్షగాని గను ద్రాక్ష తొక్కినను ఆ రక్తము వారి అక్కడ తిరిగి వారి రక్తం నా మీద అందుకు నా బట్టలన్నీ అంటే రక్తంలో మునిగిపోయాను రక్తంలో నానిపోయింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తాడు మన ప్రభు కాబట్టి మరోసారి ఈ విషయాన్ని మనం చూద్దాం చూడండి రక్తము ఎవరిది మొదటిదిగా రెండవది ఈ వ్యక్తులు ఎవరు అంటే ఏదోము దేశం ఏంటి బోసరా సంబంధించింది నేను కూడా భోష కొంతమంది విరింత వ్యాఖ్యలు నేను బూరల తీర్పుకు సంబంధించిన బోధలు అసలు ప్రటం క్రింద మనం ఇప్పుడు నూట డెబ్బై ఏడవ భాగమే చూస్తున్నాం కానీ నేను అనుకుంటే దగ్గర దగ్గర బూరల తీర్పే ఒక ఇరవై ముప్పై గంటలు ఉండొచ్చు దాని తర్వాత సంబంధించిన బోధలు సెపరేట్ గా ఉన్నాయి మన ఈ అవి కనీసం ఒక పది అవర్స్ టెన్ టెన్ పది గంటల కంటే ఎక్కువ ఉండొచ్చా సో ఒక ముప్పై ఒక పది నలభై ఇవి డెబ్బై డెబ్బై ఏడు అంటే ఆల్రెడీ టూ హండ్రెడ్ ఎప్పుడో దాచుకనే మన రికార్డింగ్స్ అంటే ప్రభు ఎందుకు అంతగా మనకు అవకాశం ఇస్తుండు అంటే వీటన్నిటిని నేర్చుకోవడానికి కొరికే తపన కలిగిన వాడికి ఆసక్తి కలిగిన వాడిని హృదయ తృప్తిపరిచి గొప్ప దేవుడు ఇవన్నీ నీకు ఎందుకు కరగవేసినట్టే నువ్వు ఇంకా స్టూడెంట్ లాగానే నేర్చుకోవాలా నేను మరిగేలాగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలని ఆశపడుతుంది నా లైఫ్ అంతా చాలా మంది బలిపీఠం ఎక్కడం మర్చిపోయి కులిపీఠం ఎక్కడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్రింద కూర్చొని వినలో నాశపడుతున్నాట కానీ నాకు ఇచ్చిన రోల్ ఏంటంటే వాక్యం చెప్పడం పరిచర్యం అనేకమైన విషయాలు దేవుడు నాకు చూపించాడు ఎన్నో సంవత్సరాల ఇప్పుడు మీరు కావాలని మీరు వింటనే నేను అనుకుంటే బహుశా ఐదు కూడా కాదు అసలైన వాక్యాలు ముప్పై సంవత్సరాల క్రితమే రిలీజ్ అయి కానీ నా అటువంటి అభిషేకం నాకు ఇచ్చాడు అందుకే నేను దాన్ని నిర్లక్ష్యం చేసుకోలేకపోతున్నాను ఇవన్నీ మనము నేర్చుకొని అనేకులకు చూపించాలా ఎందుకంటే ఇతరులు ఇవి చేయలేకపోతున్నారు ఇతరులు చెప్పలేకపోతున్నారు కాబట్టి మనకి అటువంటి ఆ యొక్క కాబట్టి మనం అనేకులకు వీటిని చూపించి వారిని నడిపిస్తే వాళ్ళు గొప్ప జన నుంచి బయటికి వస్తారనే మన బోధనే అది కదా నువ్వు నిజంగా లక్ష నలభై నాలుగు వేల గుంపులో ఉంటే నీ పరిచయం ఏంది ప్రసవేదన ఉండాలి ఆర్యంలోని స్త్రీ గురించి మనం గణించినప్పుడు అదే విషయం చూసినాం ప్రధానంగా అందము పన్నడ అధ్యాయంలో ఆ స్త్రీ రసవేదన పడుతుంది ఆమె ఎవరైనా నేను చూపించినా కదా లక్ష నలభై మంది సాదృశ్యము వాళ్ళు బహు బాధతో వేదనతో ప్రయాసంతో యుక్తాలు పోరాడుతూ గొప్ప జన సమూహాన్ని బహుశంగా నడిపిస్తూ ఉంటారు మనుషులు దృఢీకరిస్తున్న మనుషులు తిడుతున్నా కొడుతున్న అన్నింటి సహిస్తూ వేదనను అనుభవిస్తూ ప్రభు చెంతకి వారిని నడిపిస్తూ ఉన్నారు ఎంతో ప్రయాసపడుతూ తాకముస్తుంది కాబట్టి మనం గ్రహించాల నీ పరిచయం ద్వారా మనుషులు రక్షణకు వస్తుండ్రా ఉన్న వాళ్ళు అది బహు భయంకరమైన శిక్ష కదా కాబట్టి ఇప్పుడు చూడండి మరోసారి నేను జ్ఞాపం చేస్తున్నా ఈ ఏదమ్ దేనికి సంబంధించింది ఈ బోర్స దేనికి సంబంధించింది గతంలో రికార్డింగ్స్ ఉన్నాయి చాలా సంవత్సరాల మాట నేను చెప్తున్నా మళ్ళా తిరిగి ఓ ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తుంది వాక్యం వాపస్ మన దగ్గరికి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు చాలా మంది తిన్నారు కానీ ఈరోజు లేరు చాలా మంది వాళ్ళు చాలా మంది లేరు నా దేశ చాలా మంది లేరు ఆ రోజులలో వైఎంసీఏ హాల్ సర్ని మనం వీటన్నిటిని మనం అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు లేరు చాలా మంది సరే వాళ్ళు ఎక్కడ పోయినారో మనకి లేదు ప్రభులో ఉంటే మంచిదే ప్రభు కొరకు జీవిస్తే మంచిదే కానీ ఈ లోకం కట్టుబోతే మట్టుకు బహు కష్టం అని తిరిగి రావచ్చు కానీ కాబట్టి మనము ఏషా గ్రంథంలోని ఒక వాక్యాన్ని చేస్తున్నాం చూడండి ముప్పై అధ్యాయం ఏషా గ్రంథము ముప్పై అధ్యాయం ఇక్కడ ఆయన వస్త్రములు ఎందుకు రక్తమయమైనాయి అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపం చేయబడుతుంది ఈయన ఎవరు ఏసు ప్రభుల వారని నేను మీకు ఆల్రెడీ పరిచయం కాలంలో మన ప్రభు పాత్ర ఏంది అని తిరిగి వచ్చినప్పుడు లోకంలో ఏ రీతి ఉండబోతుంది అని తండ్రి ముందుగానే వీటిని బయటకు చూడండి ఐదో వర్షం నుంచి నిజంగా ఆకాశమందు నా ఖడ్గము మా తిల్లును ఏ హెచ్కెల్ మనం ధ్యానించిన కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఎహెచ్కేలు తో దేవుడు మాట్లాడుతున్నాడు హెచ్కేలు నీ తల వెంట్రుకలను గటము గౌరం క్షౌరం చేసుకోమంటున్నాడు మంగళకర్తిని తెచ్చుకొని వాటిని క్షౌరం చేసుకోమంటున్నాడు ఆ వెంట్రుకలని నాలుగు భాగం చేయమంటున్నాడు ఆ నాలుగు భాగంలో ఎవరు వాక్యం నాకు అర్థం లేదు కానీ గుర్తించండి ఆ నాలుగు భాగములలో మొదటి రెండు భాగంలో ఏమవుతాయి మూడవ భాగం ఏమవుతుంది నాలుగో భాగం ఏమవుతుంది ఎవరికి తెలుసో ఎవరన్నా వీటిని మనం వాట్సాప్ గ్రూప్లో కూడా డిస్కస్ చేయొచ్చు మీరు వేస్ట్గా టైం పెట్టకుండా పోగొట్టుకోకుండా మీకు అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళైతే ఆ నాలుగు భాగాలు ఏంది పెట్టండి అందులో మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఇంకొవరన్నా మీరు అట్లా స్టూడెంట్స్ లాగా తయారైతేనే కానీ మరీ అలాగా జీవించలేమన్నట్టు కాబట్టి ఆకాశం అందు మట్టిల్లును మీకు తెలుసు ఆకాశం అంటే ఏందో ఆకాశం అంటే ఆకాశవాసలు ఎవరు రక్షింపబడ్డవారు అందులో వారి జీవితం ఎట్లుంది మెచ్చుకుంటే తగినట్టుందా లేక కట్గము వెంటబడేటట్లుందా ఇప్పుడు చూడండి ఏదో మీద తీర్పు తీర్చుటకు నేను చెప్పించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగును కాబట్టి ఇప్పుడు ఈ ఖడ్గము ఎవరి వెంట బయలుదేరింది ఏదో మీల మీద ఎవరి ఏదో మీలు తెలుసా నీకు దేశము ఏదో దేశము ఏషావు సంతతిది ఏషావు మన్యమది ఏషావు సంతతి మీద ఆయన ఖడ్గము బయలుదేరింది వాళ్ళు క్షపించబడ్డ జనులని చెప్తుంది అయితే మీరు అనొచ్చు ఇది కొత్త నిబంధన భాగం ఎట్లా అర్థమైంది అంటే మనం చూసిన గతంలో ఏషావు వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో మిమ్మల్ని చూసుకోండి అంటే క్రైస్తవులలో ఏషావుగా తయారయ్యాలి ఉంటారు లాస్ట్ డేస్లలో కాబట్టి వారి వెంట ఈ కట్కం వస్తుంది అదొక గుంపు అన్నట్టు కాబట్టి తేళ్లకు సాదృశ్యం ఏం ఏషావు ఎర్రని వాడు తేళ్లు ఎర్రై ఎరుపు కాటు బహు మంటకు సాదృశ్యం కాబట్టి తేళ్ల గుంపు ఇది మతక జీవితంలో తేళ్ల గుంపు తర్వాత రెండో గుంపు చూపిస్తాను ఇప్పుడు నేను అవి సర్పంలను కూడా మనం చూస్తాం తర్వాత గొప్ప జన సమూహము కూడా ఏ రీతి ఉందని చూపబోతుంది నాకు చూడండి ఇప్పుడు ఆరవచనం యహోవ ఖడ్గము అది క్రొగ్గు చేత కపబడను ఇప్పుడు చూడండి గొర్రె పిల్లల యొక్కయో మేక పిల్లల యొక్కయో రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గద్దుల మీది చేతను కప్పబడును ఏలనగా హోస్రాలో యహోవా బలి జరిగించను మనుషులు కాదు యాచకులు కాదు రాజులు కాదు యహోవానే బలి జరిగిస్తాడంట ఎక్కడన్నా తిన్నారా మీరు వాక్యలు దేవుడు తనంతట తానే బలి ఇవ్వబోతున్నాడు ఎక్కడ బోస్రాలు మన రికార్డింగ్స్ టైటిల్ కూడా అంటే బోసరాలో మరణకాండ అని నేను మీకు చూపించిన రికార్డింగ్స్ లో లాస్ట్ చాలా బాగుంది అట బోసరాలో మరణకాండ ఏంది అంటే యదో మీలందరినీ దేవుడు శిక్షించబోతుడు కానీ యదము వంశమే లేదా ఈరోజు నేను అది కూడా చూపించినాను నీకు చరిత్రాత్మకంగా ఎవరు చెప్పగలరు చివరి యోధము వంశస్థుడు హెరోదు రాజు హెరోదు పిల్లలు లేకుండా అక్కడికి ఎండ అయిపోయింది ఆ ఏమంటము ఆ తెగ ఆ గోత్రం ఆ ట్రైబ్ అంటారు ఇంగ్లీష్ లో ఆ ట్రైబ్ లేదు ఈరోజు కానీ పాతది గటించి సమస్తం క్రొత్తవైనడు ప్రభు ఆ ట్రైబ్ ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయింది అది ఎక్కడుంది మనలో మన మధ్యలో ఉంది కాబట్టి ఒకవేళ నీకు ఏషావు గుణగణం ఉందేమో గ్రహించే ఏషావు ఏం చేసింది తెలుసా ఏషావు సంతతి వాళ్ళు ఏషావుకి యాక కోపం కదా ఒక పిల్లలే ఒక తల్లి పిల్లలే కానీ కృతజ్ఞ యాకోబో అవుతాడు యాకోబో ఏసవుతాడు నేను చూపించిన వాక్యం మీకు కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఎవరు ఏషావు పర్శురాత్మ అనికి అవసరం నీకు ఎవరు చూపిస్తాడు నీ లేకపోతే కళ్ళకి అనిపించాడు ఎందుకంటే ఇది మా శరీరం శరీరమైన కళ్ళు కాబట్టి నీకు ఆత్మీయ కళ్ళు కావాలంటే ఆత్మలోకి రాల్సి వస్తుంది ఆత్మ పొందుకోవాల్సి ఫస్ట్ పాయింట్ ఆత్మ పొందుకున్నక ఆత్మ చేత నడిపింపడల్లా ఆత్మకు విధేత చూపించాలా అప్పుడే కానీ మీకు చూడలేవు నీ లైఫ్ లో అయిపోయింది ఈ లైఫ్ మోర్ దెన్ హాఫ్ లైఫ్ అయిపోయింది అందరిది మనకు రూప్స్లందా యొక్క హాఫ్ లైఫే ఉంది ఆ హాఫ్ లైఫ్ లో ఏం చేసుకుంటారో ఇంకా మీరు వీటిని ధ్యానిస్తే కానీ గ్రహించది అందరు కనీసం ఇప్పుడంతా ప్రభు నన్ను క్షమించినైనా నేను సమయం వేస్ట్ చేసుకున్నా నేను బయలుసరి చదవలేకపోయినాను పరిచయాలు చేయలేకపోయాను ఒక ఆత్మను రక్షించలేకపోయినాను నా కుటుంబాన్ని కాపాడకలేకపోయినాను ప్రభావ కనుకరించినైనా కాలం ప్రకారంగా చూస్తే నేను యాజకుని కావాల్సి వచ్చింది కానీ ఈరోజు కూడా ఇంకా నేను నేర్చుకుంటున్నాను ప్రోభ ధర్మాన్ని పాటించలేకపోయినాను ఒక ఆత్మని ప్రభుత్వం నేను నడిపించలేకపోయినాను ప్రభావ దాన్ని క్షమించినైనా నన్న ప్రార్థన నీకు అవసరం ఈరోజు నువ్వు ఒక కోటి కూటి కొరకు తన చేష్ట తప్పు హక్కుని అమ్ముకొని ఉన్న ఏషా వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూసుకొని జాగ్రత్తగా అన్నాడు తన వాక్యం ఎందుకంటే యుగ సమాప్తిలో ఉన్న ఏష్యావు సంతతి ఏదో మీరు విని హోసరా అనేది ఏం చెప్పండి ఎవరు తెలుసు బోసరాలుగా ఎవరు ఏదోము దేశము దాని రాజధాని బోసరా కాబట్టి బోసరాలో కూడా మరణకాండ అంటే మొత్తం సంపూర్ణంగా రెండు గుంపులు అవి ఏదోము అంటేనేమో తేలకు సాదృశ్యం హోస్రా గుంపు సర్పములకు సాదృశ్యం ఈ రెండు గుంపుల మీద దేవుడు తన ఖడ్గాన్ని పంపించేసిండు దురదృష్టం ఏంటంటే ఈ రెండు గొంపులు గొర్రెల మీద మేకల మీద పడుతుందని నేను రీసర్ ఇప్పండి కాబట్టి ముందు సర్కుడితేళ్ళు గొప్ప జన సమూహాన్ని సంహరించినాక మరి అందరినీ మరణంకు దేవుని తీర్పు ఈ రెండు గుంపుల కానీ నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఎంతమంది జ్ఞాపకం ఉంది టూ థౌసండ్ ఎయిట్ నుంచి కనిపిస్తున్నా నాకు తెలుసే కానీ సరే లో మనలో కొంతమంది ఉన్నారు కానీ టూ థౌసండ్ నాకు రిలీజ్ అయినాయి ఆ నాకు ఎక్కువసేపు ప్రార్థన ఉండేవాడిని రాత్రులలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ప్రార్థనకి వచ్చిన వాడిని ఆ టైంలో నాకు ఇవన్నీ రిలీజ్ అయినాయి అప్పటి నుంచి నేను వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించిన బైబుల్లో ఎక్కడ చూసినా నాలుగు గుంపులే కనిపిస్తానైనా ఆ రోజులలో ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ సరే ఇప్పుడు మనం ప్రధానంగా కేవలం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు కేవలం ఒక నలుగురే ముగ్గురం నలుగురమే వాక్యలు ప్రకటించేవాళ్ళం ఈ కేజీపీఎం ప్లాట్ఫామ్స్ లో కానీ ఈరోజు ముప్పై కనీసం ముప్పై మంది ఉన్నారు ఇంకా చాలా మందిన అవకాశం దొరుకుతలే వాళ్ళకి కానీ ఆత్మీ నడిపింపు అంతే ఎవరి మనం దిగాము ఎవరి పేర్లు మనం పెట్టాము మనం ప్రార్థనా పూర్వకంగా చూస్తా ఉన్నాము ఎవరి పేర్లు తట్టితే వాళ్ళే పెడతా మనం చెక్ చేసుకోవాలి అంతే మనం లేదా ఒకవేళ నీ పేరు లేకపోతే ఫోన్ చేసి ఆడంలో తప్పే లేదు అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ ఇంకొకరికి అవకాశం ఇస్తామంటుంది ఎందుకంటే అందరికి ఇవ్వాలి కదా అవకాశం మనం అందరూ బోధకులు కావాలా బహు జాగ్రత్తగా ఎందుకంటే అందరూ బోధకులు కాకుడి అని చెప్పబడింది యాకొక పత్రిక పత్రికలలో ఎప్పుడు నువ్వు బోధకులు తెలుసా ఒక అన్యునికి నువ్వు సువార్త చెప్పి వాడిని రకం అడికించగలిగితే కానీ చర్చలో పోయి వాక్యం చెప్తే అదేమంత గొప్ప అచీవ్మెంట్ సాధింపు కాదని నేను చెప్తా ఎందుకంటే ఎవరు నిన్ను ప్రశ్నించారు నువ్వు ఏదో చెప్పేసి వెళ్ళిపోతా వాక్యం వాడు విన్నా వినకపోయినా వాడి కానీ అనిలకి సువార్త చెప్పడం బహు ఛాలెంజింగ్ ఒక అన్యుం ప్రవచనం నడిపించాలంటే బహు ఛాలెంజింగ్ ఎంతమందిని మార్చుకున్నావు ఎంతమందిని ప్రవచనం నడిపించడం కాబట్టి మోసరాలో యహవా బలి జరిగించను ఏదో దేశంలో ఆయన మహా సంహారం చేయను వాటితో కూడా గురుపోతులను ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ గురుపోతులు ఏంది వృషభములు ఏంది కోడలేంది మూడు మూడు జీవులు కదా వీటికి సంబంధించిన రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి లాంగ్ టైం ఆశా కలిగిన దాన్ని వెతుక్కొని ధ్యానిస్తూ ఎందుకంటే అవర్స్ అవర్స్ ఎవడు త్యాగం చేయగలడు నువ్వు త్యాగం చేయకపోతే మటుకు ప్రభుత్ంచి నువ్వేం ఇంతవరకు ఎందుకు మనం అభివృద్ధిలో లేలమంటే కారణం అదే ఆయన కొరకు మనం ఏం తయారం చేసుకోలేదు ఇప్పుడు ఏదో మీల భూమి రక్తంతో నానుచున్నది వారి మన్ను క్రొవతో బలిసి ఉన్నది ఇవన్నీ ఆత్మీయన చిహ్నాలు అది యుహోవ ప్రతిదన చేయు దినము ఇప్పుడు శియోను వ్యాజంని గురించి ప్రతీకారము సమ సంవత్సరము ఎవరి సియోను ఇంకొక గుంపు దీని మూడవ గుంపుని మనం ఇందా నుంచి చూస్తా ఉన్నాం మొదటి రెండు గుంపులకి శిక్ష సేను గుంపు వ్యాజ్యం గురించి ప్రతికరం అంటే గొప్ప జన సమూహాన్ని వీళ్ళు చంపినప్పుడు రెండు సంవత్సరం చంపుతున్నారు రెండు వేలే కాదు పాత నిబంధన కాలంలో కూడా వారు అనేక నిరపరాధులు నీతిమంతులని నిరపరాధులను చంపిన వాళ్ళు కదా వాళ్ళు ఈ మూడు గుంపులు మొదటి రెండు గుంపులు వాళ్ళందరికీ తీరుకుంటుందని ఇక్కడ జ్ఞాపం వారి పక్షంగా గొప్ప జన సమూహం యొక్క ప్రార్థన ఏంది ప్రభువా నాదా సత్యస్వరూపి ఎందాక అనిమితమై ఈ భూనివాసులకు తీర్పు తీర్చగా ఉండవు అని వాళ్ళు దివారాతంలో మొరగెడుతారు వారి రక్తం మొరబెడుతుంది ప్రభు సన్నిధిలో ఏబెలు రక్తం ఎట్లయితే మొరపెట్టిందో కయూనిటీ విరుద్ధంగా సమూహం యొక్క హతసాక్షులు కావడం వల్ల వాళ్ళందరూ మొరపెడుతుంటే జయస్పరం అంటున్నాడు గు సుని కాలం మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు నేను తీర్పు తీర్చండి అప్పుడు నాకు ఫ్లాష్ అయిన నా మైండ్లో చనిపోయిన వాళ్ళకి ఎంతమంది తెలియదు కానీ వారి సహదాసులు అంటే ఇంకా చాలా మంది చాలబోతున్నారు వాళ్ళెక్క సంపూర్తి కావాలా అంటే అందరు చనిపోవాలా అందరూ చనిపోయినాకనే అప్పుడు నేను పక్షంగా వ్యాజ్యం ఆడుతాడు తర్వాత ప్రతీకార సంవత్సరం అది కాబట్టి ఏదో వీళ్లకు శిక్షించడం కొరకు ఏ శుప్రభ అదే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యయనం ఆయన ఏ రీతిగా శిక్షించబోతుండేది మనము ఇక్కడ చూస్తా అయితే ఈ బలిపిట్టతో క్రింది ఆత్మలు ఏసు ప్రభు చేసిన ఆ తీర్పు లేక దాన్ని ఏమంటున్నాను ఇందాక మనము ప్రతీకారం సిను వ్యాజ్యంలో గురించిన ప్రతీకారం అప్పుడు తీరుస్తున్నా అయితే కీర్తన గ్రంథంలో నన్ను చూసిన ఆ సరే ఎన్నిసార్లు ధ్యానిస్తుంటాం కానీ ఇవి ఎట్లా అతుక్కుంటాయి నేను మీకు అనేక పర్యాలు చూపించిన ప్రవచనాలు పజిల్స్ లాగా ఉంటాయని ఇంగ్లీష్లో పజిల్స్ అంటారు తెలుగులో ఏమంటారు తెలియదు మజుల్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకుంటే బొమ్మ ముక్కలు ఆ ముక్కలన్నింటినీ అతక పెడితే బొమ్మ తయారవుతుంది సరే అవి అర్థం కావాలి ఏ ముక్క ఎక్కడ దాని తోక ఎక్కడ దాని మూతి ఎక్కడ ఆ ముక్కలన్నీ వెతుక్కోవాల వాటి సైజులు ఏ రంధ్రాల్లో అవి కుదుర్చబడాల్సి ఏ స్థలంలో వాటిని కుదిరిస్తే ఆ బొమ్మ సరిగ్గా అది పిల్లల మనసు అభివృద్ధి మైండ్ డెవలప్మెంట్ కొరకు ఆ బొమ్మలు ముక్కలు లేకుంటే ఒక ఫోటో ఇస్తారు ముక్కలు అన్ని చిన్న చిన్న పీసెస్ పేపర్ ముక్కలు ఆ పేపర్ ముక్కలు కరెక్ట్ గా చెత్తపరిస్తే అతకబెడితే ఆ బొమ్మలు అనిపిస్తుంది ఫోటో పిచ్చారు వీటిని పజల్స్ అంటావు సో ప్రొఫెషనల్ చెప్పబడ్డ ఈ వాక్యాలన్నీ పజల్స్ లాంటివి అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఒక్క పజల్ తీసుకొని కాలమంతా ముగించేస్తారు అది కాదు తప్పదు ఆ పజల్స్ అన్నింటినీ నువ్వు కరెక్ట్ గా అతకబెడితే అప్పుడు సంపూర్ణంగా ఆ వాక్యం నువ్వు అర్థం చేసుకోగలవు అన్నట్టు ఈ లేదు ఈ విధానం లేదు చర్చలో నేను చెప్తున్నా కదా ఈరోజు లేదు అది ఏదో ఒక వాక్యం లేక ఒక్క ఒక సంబంధించిన ఒక వర్ష ఒక విషయానికి సంబంధించిన వాక్యం తీసుకొని దాని మీదనే రికార్డ్ ఆగిపోయేంత వరకు తిరుగుతూ ఉంటారు అన్నట్టు మనం అట్లా కాదు ప్రతిరోజు తాజా మన్నాతో పోషించే గొప్ప దేవుడు ప్రతిరోజు నువ్వు సిద్ధపడదావు తాజా వాక్యాలి కాబట్టి చూడండి ఇప్పుడు కీర్తన గ్రంథంలో మనం ఒక వాక్యం గెలవవుతున్నాం ఈ బలిపీపీఠపు క్రింది ఆత్మలు సంతోషిస్తున్నాయి చివరికి ఇరవై యాభై ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదో వర్షండి ప్రతిదండన కలగగా దేవుడు ఏదో మీలకు బోసర చేసినాక ఏం జరిగింది నీతిమంతులు చూచి సంతోషించగరు తృప్తి పొందుతారు ఇప్పుడు మమ్మల్ని అనవసరంగా మీరు చంపెండ్రు మా కానుకలు తీసుకున్నారు మా దశవాగలు మీరు తీసుకున్నారు మమ్మల్ని మరణానికి అప్పగించిన వాళ్ళు మీరు కాబట్టి ఎంతో బాధతో ఎంతో నిరుత్సాహంతో నేను ఎందుకన్నా మోసపోయినరా అని దుఃఖపడిన వాళ్ళు వీళ్ళందరూ మరణించే టైంలో నేను తప్పు చేసినంత ప్రభావా కేవీపీఎం ప్లాట్ఫామ్ లో చెప్పబడ్డ వాక్యాలను తృఢీకరించిన ప్రభావా నేను రోజు నేను వాటిని స్వీకరించుకున్న పరిస్థితి ఏదైతే ఉండకపోయింది అని దుఃఖపడే వాళ్ళు కేవీ భీమనే గారు మనలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ప్రపంచం అంతట ఇట్లాంటి బోధ నాకు కనీసం ఒక ఇద్దరు నువ్వు దొరికింది ప్రపంచంలో మనలాంటి బోధ ఉన్నవారు నేను వాళ్ళతో సంభాషించే వాళ్ళు లెటర్స్ రాసి కాబట్టి ప్రతిదండ కలగగా చూచి సంతోషించరు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదలను కడుక్కొందరు అంటే తృప్తి కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగున్న పని నిశ్చయంగా న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారు ఇదైనా మనమందరం ఒప్పుకోవాలా ఏసుప్రభువే ఆ తీర్పని ఆయననే నీకు ప్రతిదండన నీ పక్షంగా ఈ లోకస్తులకు శిక్ష ఆయన అమలు చేయబోతున్నాడు ఎవరు ఈ లోకస్తులు సర్పములు అన్న విషయాన్ని మనము అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను చూపించేస్తే ఈ రోజుకి ఈ యొక్క బోధ ముగిస్తుంది ముఖ్యంగా ఈ రెండు గుంపుల గురించి నేను ఎన్ని సార్లు జ్ఞాపకం చేసిన వంశస్తులు ఏదో మీలు లేక వీరిలో వీరిని ఎందుకు బలికి అప్పగిస్తుంది దేవుడు అన్న విషయాన్ని అయితే మొదటి కోవిత నష్టపత్రిక అధ్యాయము యాభై వచనాలలో మనం ఎన్నిసార్లు ధనించినాం ఎవరు పరిలోకానికి పోతరు అని నువ్వు చెప్పగలవా ఎవరు పరలోకం పోతారని డైరెక్ట్ గా గ్యారంటీగా వాక్యానుసారంగా ఇక్కడ ఒక జగలు ఉంది ఎవరికైనా అవకాశంలో చదువుకొచ్చిన తర్వాత నేను చదువుతాను చూడండి రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్ర స్వతంత్రించి కొననేరారు వాక్యం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించి కొననేరవు కాబట్టి రక్తము దేనికి సంబంధించింది మాంసం దేనికి సంబంధించింది ఈ రెండు మతకరమైన గుంపులు అనేది మీరు చూపించిన గతంలో రక్తము ఉలికించింది కయ్యును కాబట్టి తేళ్ళకి మాంసము అనేది శరరానుసారగా జీవించే జీవితము సర్పములకు సాదృశ్యం అయితే సర్పపు కాటు అనేది మనం ఆయన తీసుకున్నప్పుడు వాడి పాయిజన్ సర్పం పాయిజన్ విషము నీ శరాలకి ఎక్కిందంటే రకరకాల రోగాలు వస్తా వాడు సంపూర్ణంగా వాడి జీవితాన్ని నీళ్ళు స్థాపించుకుంటడానికి వానికి నువ్వు చోటి ఇవ్వద్దు సర్పప్పు కాటు మనకు తెలుసు ఎప్పుడు అవకాశం ఉంటుంది నేను చూపించుతా ఈ కాటు ఎట్లుంటుంది అనేది మోస్కరమైన బోధలు అబద్ధ బోధలు అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు మనుషులని ప్రభు నుంచి దూరం తిప్పే బోధలు ఒకరి మీద ఒకడు సడిలు చెప్పడము ఒకరి మీద ఒకడు నిందలు మోసుకోవడము మోపడము మన పనే కాదు మన పరిచయనే కాదు ఒకరి మీద ఒకటి తీర్పు తెచ్చుకోవడం నువ్వు నువ్వు ఎవరికి తీర్పు అరిగినట్టు దేవుడు ఒకటి తీరు పని ఇంతవరకు మనం ధ్యానిస్తా మనం ఎవరి మీద తీర్పు తీర్చొద్దు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు ముఖ్యంగా దైవజనుల గురించి నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తానండి ఎందుకంటే ఆ శాపం నుంచి నువ్వు చాలా కష్టం రోగ్రస్తులైపోయి మరణీ స్ కాబట్టి అవకాశం ఇవ్వద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్చుకోవడం మనం కళ్ళు మూసుకొని దిక్కులు చూడకుండా మౌనంగా ఉండడం లేకపోతే ఆయన మన మనల్ని విడిచిపెట్టాడు ఆయన మంచితనం విడిచిపెట్టేసినట్టే మన పని ముగింపు అన్నట్టు కాబట్టి ఈ రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే ఆ గుంపు హత ప్రభు సన్నిధికి నువ్వు ఉన్నది నాలుగవ గుంపు ఎవడికి దొరకవు నువ్వు ఎవ్వడికి దొరకవు ఆ గుంపులో ఉంటే దాని నువ్వు త్యాగం చేసుకోవాలా నీ లైఫ్ అన్ని త్యాగం చేసుకోవాలా స్వార్థంతో జీవించడానికి వెళ్ళేది అంత టైం నాకే నాకే నాకే అని ఇన్నర గంటలు నీ కొరకే పెట్టుకున్నావు ఎప్పుడు ఒక గంట కూడా ప్రభుకి ఇవ్వదాం అంత స్వార్థం అన్నట్టు వీళ్ళు కాబట్టి ఉపజన సమూహము ఆ గుంటులుంటారు అన్నట్టు స్వార్థపడుతూ ఉంటే వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా ఈ బహు డేంజర్ని ఎలాంటి దేశాలని మీకు చూపిస్తూ ఉంటారు అందరేమో ఈ నెల బ్రదర్ సెలబ్రేట్స్ చేసుకునే ఉండదంటారు కానీ ఈ నేదన్నా డెన్త్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ తమ్ముసని ఎలా నేను పోయిన వారు ఆ తమసు దేవత నెల అయింది కాబట్టి ఇవన్నీ మోసమని నేను అడిగిన నా ఒక ఆ యొక్క ఎవరస్థ కూటంలో చెప్తాను నేను డిసెంబర్ అంటే టెన్ కదా పన్నెండు ఎట్లయింది ఒక్క వ్యక్తి అంతమందిలో ఒక్క స్త్రీ లేచి చెప్తుంది అప్పుడు నాకు అనిపించింది నాకు ఎప్పుడు ఎవరు ఒకరు అంతమందికి తెలియలేదు డిసెంబర్ అంటే పన్నెండు నెలలు కానీ డిసెంబర్ అంటే పదో ఎవరు కదా సెప్టెంబర్ అంటే రోమన్ లాంగ్వేజ్ లో సెవెన్ అని అక్టోబర్ అంటే ఎయిట్ అని నవంబర్ అంటే నైన్ అని డిసెంబర్ అంటే టెన్ అని అవి నంబర్స్ అవి సెప్టెంబర్ సెప్ సెప్ సెప్ ఎస్సీపీ అట్లా ఆక్ట్ ఓసీటీ ఆక్టో ఎయిట్ ఎన్ఓవి నైన్ అవి పదాలు ఆ భాషలో మరి పన్నెండు నెల ఎట్లయింది అక్కడ కూడా మోసపోయింది చెట్ సిస్టమ్ చెట్టు దశలో మనం కాబట్టి మనం అర్థం చేసుకున్నాం ఈరోజు ఈ రెండు గుంపులు ఏదో మీలు బోసరా వీరి మీదకి తీర్పు తీసుకుని నేను వారిని ఎట్లా తొక్కుతున్నాడు ద్రాక్ష గానుగలలో వారిని తొక్కుతున్నాడు ఆ వ్యక్తము వారి మీద పడిందన్న విషయాన్ని అక్కడికి అర్థం చేస్తున్నాడు ఒకసారి ఎవరికైనా అవకాశం ఉంటే చదవచ్చు వాక్యాన్ని ముగించిన నేను యశ ఇంతకం చేసినట్టు మత్స్సు వార్తలు చేస్తాం ఎవరైనా చదవచ్చు మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఎవరైనా చదవండి ఆయన ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నాడు ఏ రీతిగా విమర్శిస్తున్నాడు మతైసు వార్త ఇరవై అధ్యాయము నలభై నాలుగే వచ్చిన ధరణ చదవచ్చు మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద వాణి నేను వాడిని ఏం చేస్తుంది కాబట్టిర్భార్థం చేసుకోండి ఆయన తీరు పెట్లుంటది మొదటిదిగా ఆయన ఆయన బండ ఆయన రాయి అన్న విషయం మనకు తెలుసు ఏసు ఒక రాయి లాగా పరిచయం చేయబడుతుంది అక్కడ ఆయన మీద నువ్వు పడితే నువ్వు క్షమాపణ పొందుకోగలవు అంటే విమోచింపగలవు ఆయన విమోచన సంవత్సరం అని ఇంతక చూసినాం కదా ఆయన విమోచన సంవత్సరం ఇప్పుడు కాబట్టి ఆయన మీద పడితే ఆ రాయి మీద పడితే నీ హృదయం నలుగుతుంది పగులుతుంది రాతి నలు హృదయం కదా ఇది కఠిన హృదయం కదా ద్వేషంతో నిండినది కదా పాపంతో కోపంతో అసూయతో కుళ్ళుతో నిండిన మనసు కదా అది ఆయన మీద పడాల పడితే నీకు విమోచన లేకపోతే అదే రాయి నీ మీద పడితే నన్ను అలిగిపోతావు అదే తీర్పు కాబట్టి ఒకటే రాయి రెండు బాత్ రెండు పాత్రలు వారికి నిర్వర్తిస్తుంది మొదటిదిగా నిన్ను విమోచించడానికి రెండవదిగా నీ మీద పడి నీకు తీర్పు కాబట్టి ఆయనలో ఆయనలో కనికరం ఉంది ఉంది తీర్పు కూడా ఉంది ఆయన ఎటువంటి వాడి నుంచి నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలా నీ గ్రంథంలో మనం ఒక విషయం చూస్తూ చూడండి దానిల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచన పరంగా చదవచ్చు ఈ యొక్క మనుష కుమారుడు ఎటువంటి వాడు దానివర్ణము నాలుగవ తీయము ముప్పై ఐదవచన చదవండి భూనివాసులందరూ దృష్టికి ఎన్నిక రాని వాడు ఆయన పరలోక సేన చూడ దేవుడు ఎటువంటి వాడు మన ప్రభు మన ప్రభు నుంచి మాట్లాడుతుంది ఈ వాక్యం ఆయన చిత్తాన్ని సమాస సృష్టి మీద జరిగించేవాడు ఆయన కాబట్టి ఆయన నుంచి తప్పించుకొని పోవడానికి వీల్లేదు ఆయన దగ్గరికే పోదాము ఆయన దగ్గరనే పశ్చాత్తపడదాం ఆయన మీద పడి మనం ఉదయం నిలగొట్టుకుందాం సంపూర్ణగా కుమరించుకుందాం అనే సంధిలో పశ్చాత్తాతంతో ఏడుపుతో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఇక మీదట లేకపోతే నేను ఆయన కాపాడాడు ఆయన వచ్చే సకల గోత్రంలో రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోదురు అని ఉంది వాక్యం కాబట్టి రోమి రాష్ట్ర పత్రికలో సార్ ఆ వాక్యాన్ని నేను ఇక్కడికి ముగించేస్తా రోమి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఎవరైనా చదవండి రోమ్య రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వర్షాలతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనము పాపులమైందగా మన కొరకు చనిపోయాను చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు చూడండి ఆయన ఉగ్రత నుంచి నువ్వు ప్రతిరోజు నువ్వు ఆయనతో సమాధాన పడాల రికన్సారి కావాలా నాజురు చేపడ్డ జీవితం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా రికన్సారి కావాలా అంటే ఎట్లా సమాధాన పడాల ఆ రాయి నీ మీద పడితే నేను నలగొట్టేస్తుంది ఎప్పటికీ లెయ్యమన్నట్టు నువ్వు కాబట్టి సమాధాన పడాలైన ఇంతలా చదువుతుంది ఎలా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబట్టి ఆయన ఏదికైతే రక్తాన్ని స్థిరంగా కార్చిందో దాని దాని ద్వారా ఆ ద్వారా చేసిన కార్యం ద్వారా నీ జీవితాన్ని ఆయనకి సమాధాన పరచాల పరచడానికి కొరకు ఆయన ఆ రితిగా మరణ త్యాగం చేసి నేను విషయాన్ని జ్ఞాపం చేయబడింది ఈ వాక్యం లేకపోతే ఆయనకి తిరుగుబాటుతనం చేస్తే అక్కడ ఏం కూడా నేను అక్కడ వాక్యం పదకొండే వర్షం వరకు పోతే తెలుస్తుంది ఆ కాబట్టి ఆ తిరుగుబోటతనం చేసినప్పుడు నీ మీదకి వచ్చే ఉపద్రవము బహు భయంకరమై అది నీ మీద పడతప్పుడు నీ వెంట కత్తి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు నేను ఎవరు కాపాడ్డారు ఒకసారి సౌల జీవితాన్ని జ్ఞాపకం తీసుకోండి చివరి దశ ఎట్లుదైన పరిస్థితి దేవుడి స్వరం లేదు ప్రవక్తలు లేరు దేవుడు ఎంత ప్రార్థన దేవుడి స్వరం లేదు దేవుడానికి విము కూడా లేరు ఎట్లుదైన పరిస్థితి ఒక దిక్కు శత్రువులు వచ్చేసారు దండి ఎట్లా చని తెలుసుకున్నాడు ఏం చేయాలా ఆయన పరిస్థితి బహు భయంకరంగా అయోమయ స్థితిలో ఎక్కడి నుంచి కూడా సహాయం లేదు చివరికి దుష్టశక్తులు అనేది పోవాల్సి వచ్చింది అక్కడ పోయి మోసపోయినట్టుగా ఎవరన్నా సమయంలో ఆత్మను తీసుకొని రాగలరా బయటికి అది మోసపూరించిన ఆత్మ సమయంలో అనుకున్నాడు కానీ పానే కాదండి సమయంలో మాట్లాడుతున్న దురాత్మని అట్లా మోసపోయి మరణించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి దురాత్మలకు అవకాశం ఇవ్వవుతుంది జీవితాన్ని సంపన్న రూపంలో సమర్పించుకో పశ్చాత్తాపంతు నేను ఎంతకైనా తప్పు చేసినానికి బాగా ఎక్కడెక్కడ పాపమ్మ చేస్తున్నా అవన్నీ చూపించు ప్రభావా నేను ఇవ్వని అడగాను ప్రభు మిమ్మల్ని అడుగుతా అందరినీ అవ్వించి ఏమడుకు అనుకుంటున్నారోసి నేను ఎవ్వని అడగాను ప్రభు ఎందుకంటే నాకు చూపిస్తారు నా తను నువ్వు మాట్లాడే గొప్ప దేవుడు కాబట్టి మీ సన్నిధి కూర్చున్నాను క్షణం నాతో మాట్లాడే ప్రభు నేను ఎక్కడ ఎక్కడ మీకు తిరుపర్తన చేస్తున్నాను ఎక్కడ మీకు అవిధి నైనా చూపించు ప్రభావ నాకు నేను ఎందుకు పరిచర్యలో ఉండలేకపోయినాను ఎందుకు నేను నేను ఈటింగ్ నుంచి నేను సమాధానం సమర్థించుకున్నాను నన్ను క్షమించమని ప్రార్థిస్తాను ప్రభు నా జీవితాన్ని తిరిగి మీకు సమర్పిస్తుండగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం మీ వరకు మనం పెట్టుకో ప్రభు నన్న ప్రార్థన మీకు అందరికీ దినం అవసరం తల్లి మూసుకొని ప్రార్థించి దేవా మీకే కృతిగా జరిపించుకుంటున్నాం మీరు భూస్రాల్లో మరణకాండ జరిగించబోతున్నారు బలియాగం చేయబోతున్నారు ప్రభా అవును ప్రభా రెండు గుంపులు నాశనం కాబోతున్నాయి ఇంకా శాశ్వతంగా మూడో గుంపు హతసాక్షులు కాబోతున్నారు తిరిగి ప్రభు మీ సన్నిధికి చేరుతున్నారు మేము ఎక్కడ నువ్వు గుర్తించాలా మొదటి రెండు గుంపులలో ఎట్టి పరిస్థితులను నినడానికి వెళ్ళలేదు మూడో గుంపుల మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు మేము తిరిగి వాపసు పోవడానికి వెళ్ళేది ప్రభావ మేము జీవిత నాలుగో గుంపులో ఉంటూ మీరు ఎక్కడ వెళ్తే అక్కడ మీరు ఏం చెప్తే ఆ పని మనుషులను ఆశ్రయించకుండా మమ్మల్ మనుషులని సంతోషపరచకుండా మిమ్మల్ని ఆశ్రయించలేదని మిమ్మల్ని సంతోషపరచలేదని అనిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ వాక్యం పెట్టిన బ్రదర్ సిస్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాయి వారి కుటుంబకుల గురించి ప్రార్థిస్తున్నైనా వారికి అందరినీ ఆశ్రయించండి కొంచెం అర్గ్యం తెచ్చండి సమాధానం తెచ్చండి ఆగిపోయిన మేలన్నిటినీ ఓ ప్రభావ రక్తించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో ప్రభావ మీ అందరూ ఫలించాలా అధికంగా ఫలించడం తండ్రికి సంతోషం అన్నది కాబట్టి మేమందరం అధికంగా ఫలించి మీ నామాన్ని ప్రసిద్ధి చేయమన్నారు ఇక మీదట మేము మరీ విశేషంగా ప్రసిద్ధి చేస్తాం మీరు ఎన్నో సార్లు పాత నిబంధన కాలంలో కానీ ఇస్ఆన్ పలు దాన్ని ఈ రోజు కూడా మీకు ఆత్మీయ ఇస్సలు గ్రహించదే ముందు ఇచ్చినారు మేము వీటిని చూపిస్తాం తీర్మానించుకుంటున్నాము ఆశ్రయించి మంచి దేండి వేకుని లేసి మిమ్మల్ని స్థితించాలని సహాయపడమని వేస్తూ క్రీస్తు తండ్రి అవునండి అందరికి ప్రైజ్ నాట్ గుడ్ నైట్ అన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ యాక్చువల్లీ ఇవ్వండి అన్న ైజ్ మన ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేడును గాక ఆన్లైన్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ లోడ్